ఆయన ఇక్కడ విజయవాడ దగ్గర ఉంటా ఏదో ఉంది ఆయన పేరు ఆయన ఏదో పత్రిక కూడా తీసేవారు ఆ పత్రిక నాకు పంపించేవారు నాకు వరుసగా ఫ్రీగా పంపించేవారు ఆఖరికి ఓసారి నేను ఓ లెటర్ మీరు కష్టపడి నాకు ఫ్రీగా పంపిస్తున్నారు నేను దానికి సరైన జడ్జి చేయట్లేదు మీరు పంపించద్దు నేను ఉత్తరం రాశాను ఉత్తరం కొద్ది రోజులు మానేస్తారు సో ఆ పత్రిక పేరు సత్యాన్వేషణ ఎప్పుడూ అలా అన్వేషణ చేస్తూ ఉంటారు సత్యంగా నిర్ధారించడం తర్వాత తార్కికులు అంటే అలాగే ఉంటారు ఆయన వైశేషిక సిద్ధాంతాన్ని ప్రేమించారు సో ఈ వైశేషికులు ఏంటంటే ఈశ్వరుడు అంగీకరిస్తారు ఈశ్వరుడు వేరు ఈశ్వరు ఈ జగత్తు తయారు చేసిన మెటీరియల్ ఉండాలి కదా దీనికి కుండలకి వాటికి మట్టు ఉన్నట్టుగా ఈ జగత్తు యొక్క మెటీరియల్ వేరు ఆ మెటీరియల్స్ కి పరమాణువులు అని తెలుగు ఈ ఈశ్వరుడు ఈ పరమాణువులను ఉపయోగించి జగత్తుని తయారు చేస్తాడు అయితే వాళ్ళకి వైశేషుడు పేరు ఎందుకు వచ్చిందంటే ఈ పరమాణువులు ఎన్ని అని మాట వస్తుంది ఐదు అని చెప్పారు ఐదు పరమాణువులు ఏదండీ పరమాణువులు అనే మాట్లా మాట్లాడకూడదు ఇంద్రియ గోచరములైన పదార్థములు అంటే ఐదు అని చెప్పాలి ఎందుకంటే ఐదు ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఇంక దాంట్లో పేచీ లేని వ్యవహారం అది ఎందుకంటే మనిషికి ఇంద్రియాలు ఐదున్నాయా నాలుగున్నాయా పదహారు ఉన్నాయా ముప్పై జ్ఞానేంద్రియములు ఎన్నున్నాయి ఐదు కన్ను చెవి ముక్కు సో హిందీలో గోచరములైన పదార్థాలు ఎన్నుంటాయి ఐదు ఉంటాయి పేచి ఉండదు అంతేగాని మీరు ఈ భాషను వదిలిపెట్టేసి పరమాణులని మొదలెడితే అల్ది అయితే అసలు మాట అసలు స్ట్రైట్వే ఇట్ గెట్స్ రెఫ్ల్యూట్ అయితే ఐదు ఎక్కడ గుర్తుంది దాల్టన్ను పన్నెండో పదిహేనో చెప్పాడు ఎందుకంటే ఆయన కాలం అంతే తెలిసాయి ఆ తర్వాత మెంటలీస్ పీరియాడిక్ టేబుల్ చేసిన ఆయన వచ్చేప్పటికి అరవయో డెబ్బైయో ఉన్నాయి అంటే కొత్త కొత్తవి కనుగొన్నారు అంటే ముందు ఉన్నాయి ఉన్నాయని తెలియదు వీళ్ళకి అంతే తేడా అంతేగాని ఆ తర్వాత వచ్చాయి కాదు ఇప్పుడు ఉన్నాయి ఇంకా ఏవో కొత్త కొత్తగా కనుగొనే ప్రయత్నం కూడా చేసుకునే ఉన్నారు అంటే మొత్తం మీద వందనుకోండి కొంచెం ఐదు సుమారు ఉన్నాయి కాబట్టి పరమాణువులు ఐదు అని చెప్పడం అసలు స్ట్రేట్వే ఫాలిస్ అయిపోతుందండి బట్ ఎనీవే వీళ్ళు ఐదు పరమాణువులు ఉన్నాయని చెప్తారు ఏమిటండి ఈ పరమాణువుల్లో ఇంక తేడా ఏమిటి పరమాణువులు అంటే అన్ని పరమాణువులే కదా అన్ని ఒకలాగే ఉండాలి ఇంకా తేడా ఏంటి అంటే తేడా ఉంది అంటారు ఏంటి పృథివీ పరమాణువులు జల పరమాణువులు తేడా ఉంది విశేషం అంటే తేడా ఆ విశేషం ఉంది వాటిల్లో అని చేత వీళ్ళకి వైశేషికులు అని విశేషం ఉంటేనే అంటారు వాళ్ళు ఐశ్వర్లు విశేషవాదుడు భేదవాదుడు ఈ వైశేషకుడు ఏం చేస్తారంటే ఇక్కడ సత్ అని అన్నారు కదా ఉనికి అని అన్నారు కదా ఈ ఉనికి ఇది ఈ సత్తు గురించి వాళ్ళు కూడా మాట్లాడతారు కాబట్టి వాళ్ళు అంటారు ఇదిగో ఈ సద్వాదము ఈ సద్విద్య ఇది మేం చెప్పి సత్తే అని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు ఇనివాడు అమాయకుడు అయితే ఎలాగైనా క్లెయిమ్ చేయొచ్చు ఇది మేం చెప్పి సత్తే అని క్లెయిమ్ చేస్తారు తప్పు మీరు చెప్పి సత్తే ఇది కాదు సత్ అని అన్నంత మాత్రాన మీరు ఉపనిషద్వాదులు అయిపోరు భేదవాదుల్ని పట్టుకుని ఉపనిషత్వాదులు ఉన్న అది అది మీమాంసి ఆ విషయాన్ని చర్చిస్తున్నాం చూడండి వైశేషిక పక్షేకి చెప్పే పక్షంలో కూడా పక్షం వాదం వాళ్ళ పక్షంలో కూడా సత్ సర్వస్వ సామానాధికరణ్యం సత్ ఉపపద్యతే వాళ్ళు సకల పదార్థములలో సమానముగా ఉండే ఒక లక్షణాన్ని సత్ అనే లక్షణాన్ని వాళ్ళు లెక్క అన్ని పదార్థాల్లోనూ సత్ అనే లక్షణం ఉన్నది అని అన్నారు అని దానికి వాళ్ళు ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ద్రవ్య గుణాదిషు సత్ బుద్ధి అనువృత్తే ఈ సత్ శబ్దము బుద్ధి రెండు మీకు నేను చాలా చాలా చెప్పుకోవచ్చాను నామము రూపము శబ్దము బుద్ధి సత అనే మీకు బుద్ధి ఆ సద్బుద్ధి సతనే శబ్దము సత్ బుద్ధి ఘట శబ్దము ఘట బుద్ధి సో ఇప్పుడు ద్రవ్యం ఉందనుకోండి ద్రవ్యం అంటే పదార్థం ద్రవ్యం ఏదైనా మీరు తీసుకోండి జలం తీసుకోండి ద్రవ్యం భూమి ద్రవ్యం పృథివీ ద్రవ్యం ఈ ద్రవ్యం ఎప్పుడైతే మీరు అంటున్నారో పృథివీ అన్నప్పుడు పృథివీ అస్థి జలం అస్థి అని ఆ పరమాణువుల ఎందు పరమాణువుల నిర్మితమైనటువంటి భూతముల ఎందు పంచభూతముల ఎందు కూడా అస్థిబుద్ధి ఉన్నది అనువృత్తం అంటూ పెన్వేడింగ్ ఇట్ తెవేడ్స్ కాబట్టి అన్నింట్లోనూ సమానంగా అనుభవానికి వచ్చేటువంటిది సతే ఉంది ద్రవ్యాలన్నింటిలో కూడా ఘటము తేలు కుర్చి మరి వీటి అన్నింటిలోనూ అస్థిబుద్ధి అనువృతం అవుతోంది ఇది వైశేషికుల యొక్క వాదం ఇదే కాదు గుణము అని గుణము ద్రవ్యాశ్రిత ద్రవ్యాశ్రిత గుణ గుణమనేది ఎప్పుడు ద్రవ్యాన్ని ఉంటుంది గుణము అంటే ఏంటి తెల్లని నాళ్ళని ఎర్ర అని ఇవన్నీ ఇప్పుడు శ్వేత అశ్వ భావతి తెల్లని గుర్రం పరిగెడుతోంది అన్నారు ఇప్పుడు అక్కడ గుర్రము అనేది ఒక ప్రాణి తెల్లదనం అది ద్రవ్యం గుర్రం అనేది ఒక ఒక వస్తువు దానికి తెల్లదనము అనే ఒక గుణం ఉంది గుణం ఉందంటారా లేదంటారా ఉంది అని ఇది శ్వేత అశ్వ అని నల్లని గుర్రం అని తేడా కదా రెండు గుర్రాలే కానీ గుణంలో తేడా ఉంది కాబట్టి శ్వేతత్వ గుణము తర్వాత అలాగే ఇంకో గుణము ఇంకో గుణము గుణం ఉంది ఈ గుణము అది వేరే ఇంకొక సెపరేట్ ఎంటిటీగా వాళ్ళేమో లెక్కేస్తారు ద్రవ్యం వేరు గుణం వేరు అలా లెక్కేస్తారు బంగారం ఒక ఒక ఒక ఒక ఎంటిటీ బంగారానికి ఉండే పచ్చదనము ఇంకో ఇంటిటీ వాళ్ళ వాళ్ళు లెక్కేస్తారు అలా గుణం అది కాబట్టి ఈ గుణము చూసినప్పుడు చల్లదనము ఉన్నది అని మళ్ళీ దాని ఎందు కూడా గుణమునందు కూడా మీకు సద్బుద్ధి అనువృత్తి అవుతుందా లేదా అనువృత్తి అవుతుంది కాబట్టి గుణములక ఎందు సద్బుద్ధి అనువృత్తి అవుతోంది తర్వాత కర్మ సద్బుద్ధి అనువృత్తి అవుతుంది ఇప్పుడు ఈ ఈ గుర్రము పరిగెత్తుతున్నది అన్నప్పుడు గుర్రం ఉంది చల్లదనం ఉంది పరిగెత్తడము అనే ఉంది కాబట్టి పరిగెత్తడమనే క్రియలు అయితే బెట్టింగ్ రెండు ఏమి మరి క్రియ ఉంది కదా కాబట్టి కర్మ అస్థి గుణ అస్థి ద్రవ్యం అస్థి అదే అంటున్నారు సద్ అస్థి అన్నదాన్ని సత్ అస్థి గర్భ అస్థి నుంచి పుట్టిన నౌన్ సత్ సత్ అంటే అవుతుంది విశేషణం అవుతుంది సద్వ్యం నపూంసలింగం సంగుణ పుణ్యంగం పచం పచంత పుల్లింగం అయితే సన్నానా సత్ అనకూడదు సత్కర్మ నపూంసలింగం సో కర్మ ఉండి గుణమున్నది ద్రవ్యమున్నది ఇత్యాది దర్శనాత్ అని ఈ విధంగా మనకు అనుభవానికి వస్తుంది కనుక ద్రవ్యము గుణము మొదలైన వాటి ఎందు ద్రవ్య గుణాది ఆది శబ్దం చోట కర్మ తీసుకోవాలి వీటన్నిటి ఎందుకు కూడా సత్త అనే శబ్దము అనువృత్తి అవుతోంది అస్థి అస్థి అని ప్రయోగము ఉన్నది సత్త అనే బుద్ధి అనువృత్తి అవుతుంది ఏదో తెలుసుకుంటుంది మనకు గుణ తెల్లదనము ఉన్నది అనగానే ఉన్నది అనేది మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది ద సెన్స్ ఆఫ్ బీయింగ్ వీ రికగ్నైజ్ చేసి దట్ ఈస్ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ ఎవ్రీథింగ్ కాబట్టి సత్తన్నది ఉంది బట్ ఇట్ ఈజ్ ఆల్ డిఫరెంట్ ఫ్రమ్ థింగ్ టు థింగ్ టు థింగ్ ఇట్ ఆల్ ప్రివేసివ్ ఇట్ ఈజ్ దానికి లోకస్ ఏమిటి సత్తుకి లోకస్ ఏమిటి అంటే ద్రవ్యం లోకస్ గుణం లోకస్ కర్మ లోకస్ అని ఈ విధంగా సత్తు ఉన్నది మేము చెప్పిన సత్తే ఉపనిషత్తుల్లో కూడా చెప్తున్నారు సదే సమయవా ద్వితీయం ఈ సత్తాన్నింటికి కామన్ అని మేము చెప్తున్నాము అని ఈ విధంగా వైశేషకులు చెప్తూ ఉంటారు కదా इक सद्वाद सद्द्या वैशेषि जीदेना शंका पूर्वपक्षा सत्यमेव स इदुत्पत्ते नैवेद्यदेवासीभ्युपगम्य ై ఓ వైశేషకులారా మీరు చెప్పిన సత్ ఉపనిషత్తు చెప్పే సత్ ఒకటే అవుతుంది నిజమే ఇఫ్ ఏం చెప్పి గిఫ్ ఇ మీరు సత్తు దేంట్లో చెప్తున్నారు కార్య జగత్తులో చెప్తున్నారు ద్రవ్యము గుణము కర్మ అంటే సృష్టి అయిన తర్వాత వస్తాయి కదవి సో ద్రవ్యంలో సత్తున్నది గుణంలో సత్తున్నది కర్మలో సత్తు ఉన్నది అని కార్య జగత్తులో సత్తు చెప్తున్నారు ఇప్పుడు ఈ కార్యము పుట్టుటకు ముందు ఉందా లేదా వైశేషికులు లేదని చెప్తారు వాళ్ళ అసత్కార్యవాదులు మనం మీకు చెప్పాను కదండి సత్కార్యవాదులు అసత్కార్యవాదులు అని వైశేషికులు అసత్కార్యవాదులు అంటే కార్యం పుట్టుటకు ముందు లేదు అని చెప్తారు సత్కార్యవాదులు ఏమని పుట్టుటకు ముందు కార్యము ఉండెను మరి ఉంటే ఇంక పుట్టడం ఏమిటి అని అనే శంఖ వీళ్ళు వేస్తారుగా ఈ వైశేషుకులు ఆ పుట్టాలి ప్రశ్న వేస్తారు కదా దానికి సమాధానం ఏమిటంటే ఉంది కానీ అభివ్యక్తం కాలేదయ్యా అవ్యక్తంగా ఉంది అవ్యక్తంగా ఉన్నది అభివ్యక్తం అవడమే పుట్టడము అంతేగాని ఇవాళు చూసినే గాని స్పెషల్ క్రియేషన్లు ఏమీ లేదు స్పెషల్ క్రియేషన్ అంటే అంతకు ముందు లేని ఇప్పుడు పుట్టుకురావడం అనే స్పెషల్ క్రియేషన్ ఏమీ లేదు ఇవాళ అనభివ్యక్తము అవ్యక్తము అనమాట అనభివ్యక్తమున్నా అవ్యక్తమున్నా ఉంటాయి అవ్యక్తము అభివ్యక్తం అవటమే అదే పుట్టుట అని సత్కార్యవాదులు చెప్తారు కానీ ఈ వైశేషికులు సత్కార్యవాదులు కాదు వీళ్ళు అసత్కార్యవాదులు వీళ్ళు ఏమంటారంటే జగత్తు పుట్టడానికి ముందు లేదు అంటారు లేని జగత్తు పుట్టిందంటారు కాబట్టి నువ్వు చెప్తున్న సత్ జగత్తు పుట్టిన తర్వాత ఇదానీ ఇదానీ అంటే ఇప్పుడు అంటే కార్యకాలే నేను మా నాయనగారి దగ్గర పాఠం జరిగేప్పుడు ఇప్పుడు అంటే కార్యకాలే అని రాసుకున్నా ఇదాని అండర్లైన్ చేసి కార్యకాలే ఇప్పుడు ఇప్పుడు అంటే కార్యము ఉన్న కాలంలో కార్యం పుట్టడానికి ముందు కాలంలో కాదు కార్యమున్న కాలంలో నువ్వు చెప్పిందంతా ఉంది కానీ రాగు ఉత్పత్తే ఇక్కడ మాట్లాడుతున్నది కార్యకాలంలో కాదు సృష్టికి పూర్వముందు ఇదం కార్యం సదేవ ఆసీత్ ఇది నైవ అభ్యుపగమ్యత వైశేషిక ఇది ఈ కార్యము ఇప్పుడు సద్రూపంగా ఉంది నిజమే పుట్టుటకు ముందు కూడా కార్యము సద్రూపంగానే ఉండెను అని వాళ్ళు అంగీకరించారు ఎందుకంటే వాళ్ళ అసత్కార్యం పుట్టుటికి ముందు లేదంట కాబట్టి వేది మోహన్ నువ్వు చెప్పి సత్తి కాదు ఎందుకంటే ఇక్కడ పుట్టుటకి ముందు కూడా సత్తని అంగీకరిస్తున్నాం ఓ పుట్టుటికి ముందు సత్తను అంగీకరిస్తావా లేదంటావా కదా కాబట్టి నువ్వు చెప్పేటువంటి ఆ సమానాధికరణ్యం సత్సామానాధికరణ్యం ఏదైతే కలదో అది ఉపనిషత్ప్రతిపాద్యమైన దానికి దానికి సంబంధం లేదు యూ డోట్ ఫిట్టింగ్ టు ఎలా తెలిసిందండి అది సో ఆ వాక్యం అది సత్యమేవం నిజంగా అలాగే అయ్యుండేది ఎప్పుడు ఇదానీ ప్రాగుత్పత్ ఇదానీ కార్యకాలంలో నువ్వు చెప్పింది కరెక్టే సర్వత్రా సద్బుద్ధి మనకు అనుమృతం అవుతోంది ఒప్పుకున్నాం కానీ ప్రాగుత్పత్తే అండేదర్ హ్యాండ్ ప్రాగుత్పత్తే పుట్టడానికి ముందు इदं कार्यम सदव आसूद जगत्ता सद्रूपमुग उ वैशेषिक नभ्युपगम्यना अलु सुतरा अंगीक अंगीक भागुत्पत् कार्य असत्वाभ्युपग ఉత్పత్తికి పూర్వము కార్యము లేకుండెను అని వాళ్ళు అంగీకరిస్తారు అది వాళ్ళ యొక్క పక్షం వాళ్ళ వాదం అభ్యుపగమూ అంటే వాళ్ళ సిద్ధాంతం అలా ఉండదు కాబట్టి ఉత్పత్తికి పూర్వము సత్తు ఉందని నేను చెప్పరు వాళ్ళు ఉత్పత్తికి పూర్వము అసత్తు ఉత్పత్తి అయిన తర్వాత సత్ అయింది లేని ఘటము పుట్టింది వీళ్ళు స్పెషల్ క్రియేషన్ కార్కికులు ఉన్నారే స్పెషల్ క్రియేషన్ క్రియేషనిస్ట్ లేని ఘటం పుట్టింది మాట్లాడతారు వాళ్ళు ఈ మీకు క్రిస్టియన్ వరల్డ్ లో క్రియేషనిస్టులు వాళ్ళందరూ కూడా క్రియేషనిస్ట్లే పోలందరూ కూడా క్రియేషన్ వాదులు జ్యూస్ కూడా క్రియేషనిస్ట్ జ్యూస్ కూడా వాళ్ళేదో డెమోక్రాటిక్ కంట్రీ అనేది కానీ చాలా థియో థియోక్రాట్స్ స్టేట్ ఇస్ ఎ స్టేట్ అయితే వాళ్ళు జ్యూస్ చాలా కట్ట ్రాటిక్ పీపుల్ అంచేతనే అక్కడ నిలవగలిగారు మిడిల్ ఈస్ట్ లో నిలవగలిగారు అదే మిడిల్ ఈస్ట్ లో జ్యూస్ ఉన్న హిందువులను పెడితే ఆ హిందువులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జ్యూస్ పెట్టారు వాళ్ళు ఇప్పటిదాకా జ్యూషన్ నిలబెట్టారు నిలబెట్టడానికి అది ఎక్స్పాండ్ కూడా చేశారు పంతొమ్మిది వందల హిందువులను పెట్టుంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మొన్నటికి అక్కడ సిక్స్ స్టేట్స్ ఉన్నాయి ఇజ్రాయేల్ చుట్టూ సిక్స్ స్టేట్స్ ఉన్నాయి లెబన్ జోర్దన్ ఈజిప్ట్ సౌదీ అరేబియా ఇరాక్ అండ్ సిరియా సిక్స్ హాస్టైల్ స్టేట్స్ మొత్తం జంక్షన్ మొత్తం చుట్టూ బోర్డన్ అనమాట తర్వాత నెక్కఫ్ ఇజ్రాయల్ అని ఏరేళ్ళ బోర్డ్ ఉంటుంది నెక్కఫ్ ఇజ్రాయెల్ ఇటు సిరియా ఇటు జోర్డన్ ఈ రెండు కంట్రీస్ కి మధ్యలో ఇజ్రాయేల్ ఉంది ఆ మధ్య దూరం పన్నెండు మైళ్లు సిరియన్ బోర్డర్ కి జాబ్ మధ్యన ఉన్న ఇజ్రాయేల్ పన్నెండు మైళ్ళు దట్ ఈస్ ది నేరో పార్ట్ ఆఫ్ ఇజ్రాయల్ అంటే అర్థం ఏంటి సిరియన్ ట్యాంక్స్ కనుక ఆ పాయింట్ దగ్గర ఇజ్రాయల్ ప్రవేశించి ఇక జాబ్దన్ నుంచి ప్రవేశించి రెండు మీట్ అయ్యాయి అంటే ఇజ్రాయెల్ రెండు ముక్కలు అలా అని చేద్దామని ట్రై చేశారు కార్గిల్లో అటువంటి ప్రయత్నమై చేశారు కార్గిల్లో మన పాకిస్తాన్ వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే లడాక్ కిను కశ్మీర్ కి మధ్యలో బ్రేక్ వేసేయాలి వేసేస్తే రెండు మొక్కలు అవుతారు మధ్యలో వాళ్ళు ఆక్రమించి పుట్టింటారు ఆ విధంగా పన్నెండు మైళ్లు కనుక వాళ్ళు కవర్ చేసి వాళ్ళు కనుక అక్కడ వాళ్ళ ఫోర్సెస్ ని ఒక చిన్న కారిడార్ లాగా వాళ్ళు హోల్డ్ చేయగలిగితే అటువైపు తీసుకెళ్ళు ఇటువైపు తీసుకెళ్లి వేరు వేరు అయిపోతారు అప్పుడు రెండింటినీ అవకాశంగా పెద్ద దోషిస్తే రెండు ముప్పై చేసి పెట్టుకున్నట్టని ఈ ఆ పన్నెండు మైళ్ళని వాళ్ళకున్న శక్తింతా ఉపయోగించి కంట్రోల్ చేశారు అంతేకాదు ఈ జిల్లా పన్నెండు మైలు ఉంటే లాభం అయితే కొంచెం పెద్దది ఉండాలని మొత్తం వెస్ట్ బ్యాంక్ అంతా ఆక్రమించి పారేశారు జోర్బాన్ ని ఆ జోర్బాన్ ఎవరికి అవతల బ్యాంక్ పరిగేశారు ఈ వెస్ట్ బ్యాంక్ ఇటు ఈస్ట్ బ్యాంక్ అటు ఈ వెస్ట్ బ్యాంక్ విత్ అది పదహారు పదిహేను మైలు విత్ ఆ పన్నెండు మైళ్ళని ఇప్పుడు ముప్పై మైలు చేసి పెట్టారు రివర్ కూడా పెట్టి మధ్యలో రివర్ కూడా ఉన్నాయి రివర్ అవతల జోర్దాన్ ఇక్కడి నుంచి క్వాలిఫై అయిన పాలస్టీనియన్స్ ఉండరు రివర్కి అవతల కనపడుతూ ఉంటారో నేను చూశాను అదంతా కూడా జోర్డాన్ కనపడుతూ ఉంటుంది ఇజ్రాయేల్ మిలిటరీ తోటి నేను తీసుకునే ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉన్నాయి నేను ఇప్పుడు చూపించను నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఫోటోగ్రాఫ్ని ఇటువంటి చూపించడం అనే ఇంట్రెస్ట్ నాకు లేదు అంతే నేను చూపించాలి అయితే ఇజ్రాయల్ మిలిటరీ తోటి నేను తీసుకున్న రేవర్ ఫోటోగ్రాఫ్స్ కొన్ని ఉన్నాయి ఎప్పుడైనా చూపిస్తా సో Uh, very interesting situation... On asthma... Chaat and Gay availability... In Egypt...6 Yemen most Muslim countries notplanned all the alleys Now, let's see, if the India misalarm they can the same In India, not Islamic I can think of it One person from Kashmir they are being aופad So unless they get into it PM and you ask me... Every one willing gives the same comfort moments, Kashmir is a way to speakers మీరు అలాహో అక్బర్ అనే నినాదానికే నిద్రలాడతారు అలాహో అక్బర్ అనే నినాదము అది అది ఒక సాధు సంతుల యొక్క ఈశ్వరుణ్ణి ప్రార్థించే శబ్దం కాలేదు హిస్టారికల్ గా అలాహో అక్బర్ అంటే ఇస్లాం మత బిలీవర్స్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో కఫీర్స్ ఉంటారు వాళ్ళని ఆ కఫీర్స్ అందరినీ కూడా సంహారం చేసేప్పుడు ఆ దేవుడి పేరును హెచ్చరించి సంహారం చేస్తాం యుద్ధాన్ని ప్రకటించేప్పుడు యుద్ధరంగంలో వెనుగలే సౌండ్ తప్పిస్తేది అలాహో అబ్బార్ అంటారు అన్నాడంటే కత్తే తుపాకోక పట్టుకుని వెళ్ళిపోతాడు అనమాట చంపడానికి అప్పుడే అంతేగాని ఒక ఇది సంగోభవంతో సుగ్రహానో సహనానోతోనో అలాంటి ప్రార్థన కాకదు ఇట్ ఎ వార్య ఇట్స్ నాట్ ఒక ఈశ్వరుని ధ్యానం చేసేటువంటి ఒక భక్తుని యొక్క ప్రార్థన కాకదు ఇట్స్ ఎ వార్క్రాయ్ ఆ వార్ క్రై మనం వింటూ ఉంటాం అలాహో అక్బార్ అది తెల్లవారులేస్తే అదే వినపడుతుంది ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ విలేజ్కి వెళ్ళినా కూడా వినపడుతుంది ఇస్లోమేజ్ అయిపోయింది కరెక్ట్ అలాగా ఇంకా అది ఇప్పుడు క్రిస్టియానిటీ కూడా ప్రవేశించింది చాప కింద సో మరి ఇలాగా ఇదే ఇదే పద్ధతిలో ఇదిరి వాళ్ళు ఉంటే ఎప్పుడో స్మాష్ అయిపోయింది దేనో ఒక ప్రొటెక్ట్ దగ్గర సో ఈ స్పెషల్ క్రియేషన్ వాదులు వీళ్ళందరూ కూడా ఈ స్పెషల్ క్రియేషన్ లో సృష్టికి పూర్వం జగత్తు లేదు జగత్ అసత్ లేని జగత్తు పుట్టుకొచ్చింది ఉన్న దేవుడు జగద్రూపంగా పరిణామం చెందాడు మార్పు చెందాడు కాదు ఉన్న దేవుడు జగత్తుగా శాసిస్తున్నాడు కాదు లేని జగత్తు పుట్టుకొచ్చింది ఆ పుట్టుకురావడంలో దేవుడు సహకారం ఉంది సహకార కారణం లేవుడు దేవుడు ఈ కులాలీళ్ళకి వెడు కుమ్మర్లేటి వండు ఇది ఇది సిద్ధాంతం ఇది వాదం ఈ వాదము సుపరామో అంగీకారం కాదు ఈ వాదం వల్ల ఏమైపోతుందంటే మీరు జగత్తునంత జగత్తుని ఈశ్వరుడు నుంచి సెగ్రిగేట్ చేసేస్తారు ఈశ్వరుడు వేరు జగత్తు వేరు గాడ్ ఈజ్ ఫ్రమ్ ది జగత్ ఇంక ఇప్పుడు మీరు జగత్తుని వివాదం చేసుకుంటూ పోవచ్చు ఎందుకంటే దేవి నో శాంకిటీ ఎనీమోర్ ఎప్పుడైతే దేవుణ్ణి సెగ్రిగేట్ చేసేస్తారో ఇంక శాంకిటీ లేదు అది సెక్యులర్ అయిపోతుంది జగత్ ఇట్ ఈస్ నో మోర్ సెక్రెడ్ సెక్రెట్ ఈస్ గాడ్ or anything that can be connected to god is sacred anything that cannot be connected to god is not sacred kabatti nen cheppetondi god belief edaithe undo adi kanaka meeka angeekaram kadakapothe therefore you are not connected to god therefore you are not sacred anymore you are secular and therefore you are segregated from godliness and so anything can be done to you ashul anni kuda segregation from god kabatti ashul ne chestundi ashul hisa ఈ పశుహింస కోసం ఇంకో బదం అక్కడ మన వాళ్ళు అలాగే వేసారు సో మన వాళ్ళు ఏం ఉపయోగించలేదు అంతకంట కాబట్టి ఇవన్నీ కూడా చాలా విపరీతమైన పోకడలు అసత్కార్యవాదము అంగీకారం కాదు అదేదో ఇట్స్ నాట్ ఎ టెక్స్ట్ బేస్డ్ ఆర్గ్యుమెంట్ అసత్ కార్యవాదం ఇట్స్ ఎ డిజాస్టర్స్ ఆర్గ్యుమెంట్ ఇట్ బ్రింగ్స్ డిజాస్టర్ అపాన్ పీపుల్ పీపుల్ పీపుల్ని డిజాస్టర్ లోకి నెట్టేసి భావజాలము తప్పిస్తే నాట్ ద రియాలిటీ రియాలిటీ ఎవళ్ళని డిజాస్టర్ వైపు నెట్టదు ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి తెలంగాణ ఈజ్ ఈజ్ అన్ ఏరియా లైక్ ఎనీ అదర్ ఏరియా అండ్ దేర్ ఆర్ అడ్వాన్స్డ్ అక్కడ అడ్వాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు గిగ్లీ హిల్స్ ఉందండి తెలంగాణ కాదు ఇది చాలా అడ్వాన్స్డ్ పార్ట్ ఆఫ్ ది స్టేట్ అండ్ దెన్ యూ గో టు సమ్ స్లమ్ ఏరియాకు వెళ్లారనుకోండి అంబర్పేట స్లమ్తో అక్కడితో వెళ్లారనుకోండి అది తెలంగాణ బట్ ఇట్ ఈస్ వెరీ పూర్ సో what you need is not a separate telangana telangana undi ga ka? separate telanganaya undi meer maru matlo ledhu separate telanganala ledhu this the ippudu khammam district undi khammam district ki krishna district ki border unda ledha jaggepetana town border ne undi edey padi dariki krishna district ki jaggepetiki vachche telangana so it is the khammam district collector vere krishna district collector vere idi telangana jilla collector vadu sarkara darala collector it is the telangana kotta ga ravalaa Kāne <laughs> an idea that separates Chalangāna, oka idea. It's a disaster for people. People are developing, resources are developing, development are going so, to do. If you say, if you say Jala-vivaadam, Karnātaka, and Karnātaka are going to do, if you say Jala-vivaadam, Chalangāna, and Karnātaka are going to do, Chalangāna, Karnātaka are going to do, Chalangāna, ఇప్పుడు ఇంకొక న్యూ పార్ట్నర్ వస్తుంది ఇది వివాదంలోకి వన్ మోర్ పార్ట్నర్ వివాదాలు మల్టిపుల్ అయిపోతాయి సో సపరేట్ తెలంగాణ ఈజ్ ఎన్ ఐడియా సో మీరు బిలీవ్ మే ది ఐడియాస్ డ్రైవ్ పీపుల్ పీపుల్ సఫర్ బికాస్ ఆఫ్ ఐడియాస్ నాట్ బికాస్ ఆఫ్ రియాలిటీ రియాలిటీ వల్ల ఎవరు సఫర్ కారు అలాగే ఈ అసత్కార్యవాదము చాలా డేంజరస్ వాదము నిజానికి మీరు ఆశ్చర్యపడచ్చు నేను ఎలా మన సమాజంలో ఉన్న ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా ఈ అసత్కార్యవాదం నుంచి కనెక్ట్ అయి ఉంది ఎందుకంటే ఇట్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ గాడ్ గాడ్ ఎక్కడో అక్కడ ఉంటుంది ఇక్కడ ఉన్నది గాడు కాదు ఇది ఎక్స్ట్రా కాస్మిక్ గాడ్ దేర్ నేల ఎందు పవిత్ర భావన లేదు నింది ఎందు పవిత్ర భావన లేదు ఏది పవిత్రంగా రిసోర్సెస్ అన్ని వాడుకోవడమే పశుపక్షాత వాళ్ళని నోట్లో వేసుకుని తినేగా ఈ విధంగా అదే బాడ్ అనే భావన ఉందనుకోండి ఇది అన్నట్టు అదే ఔషధి సూక్తమని ఉంది ఔషధి సూక్తంలో ఎలా ఉంటుందంటే రాజస్వై నమ్మో మంత్ర మావో నేను తగ్గుతున్నాను ఈ ఇది తప్పనిసరి తగ్గుతున్నాను ఓ ఔషధులరా నేను తగ్గిన కారణంగా మీ సంతతి నశించకుండా అంటే ఏదో కొంత తగ్గి తీసుకుంటాము ఆ మూలాలను అక్కడే వదిలేస్తాము వీ డోంట్ డిస్ట్రాయ్ da da roots and all that so that you can grow grains and meer uh, kuda kshemanga untam meer kuda kshemanga untam oshadhi prayasvayanam oshadhi anta o mukka yinni nu rakshinchu anelaaga ee oshadhi suktam ivanni sala polithrameinatu bhavanamai kaliguntaru every you everything you should try to see god indi vivaha vastara jangura ropanam ola angara arpanam anukara arpanam antaru తెలిసిందనే మాట ఏం కాదు అంకురార్పణం అంకురార్పణం కాదు అంకురారోపణం ఆ అంకురాలను ఆరోపిస్తారు అరుపంటే మొలకెత్తి ఇట్లా చేస్తారు అవి మొలకెత్తినట్లయితే అవి ఈశ్వరుని చేత ఈ అంకురాలు మొలకెత్తుతున్నాం ఈశ్వరుడే అంకురముల రూపంగా మొలకెత్తుతున్నాడు ఆ లక్ష్మీనారాయణ రూపంగా ఈ దంపతుల రూపంగా ఆ ఈశ్వరుడే ఉంటుంది అంటూ ఏవో కొన్ని భావాలని రోధి కోసం అలా చెప్తారు ఈ అసత్కార్యవాదం అనేది సుతరాము దోషభూయిష్టం అది అంగీకారం కాదు అదేం చేస్తుందంటే గాడ్ ని కాస్మాస్ నుంచి సగ్రవేట్ చేస్తుంది దేవుడు ఉన్నాడు కానీ జగత్తు లేదు దేవుడు వేరు జగత్తు సరే కమింగ్ బ్యాక్ టు పాయింట్ కనుక ఈ వైశేషికులు చెప్పేటువంటి అసత్కార్యవాదానికి ఇక్కడ చెప్పేది ఎందుకీ లేదు ఎందుకంటే వైశేషికులు జగత్ సత్ నిజమే సద్బుద్ధి జగత్తులో ఉంది కానీ లేని జగత్తు పుట్టింది అని అసత్ అని అంట ఇక్కడ అసత్ అంటలేదుగా ఇక్కడ సత్ అంటున్నారు సదేవ అధ్యయంటున్నారు కదా కాబట్టి కార్యకాలంలో అంటే సృష్టి జరిగిన తర్వాత అనే గుర్తింపు నీకు ఉంది మాకు ఉంది కానీ సృష్టికి పూర్వం సత్ లేదని సత్తే ఉన్నదని మేమంటాము చాలా భేదం ఉన్నది కాబట్టి నేను చెప్పేది వైశేషికవాదం కాదుపత్తే అసత్వాధ్యుపగమాత్ ఎందుకంటే ఉత్పత్తికి పూర్వము నందు కార్యము లేదు కార్యస్య అసత్వ కార్యము లేదు అసత్ అని వాళ్ళు వాళ్ళ యొక్క వాదం ఆ రకంగా స్వీకరించారు కాబట్టి వాళ్ళ యొక్క అభిప్రాయం అటువంటి దృష్టికోణం వాళ్ళలో ఉంది కనుక ఇక్కడ ఉత్పత్తే సత్ అని ఎక్కడ చెప్తున్నాం అగ్రే సత్ కనుక ఇది అది ఒకటి మాత్రం కాదు సత్ అద్వి ప్రాత్పత్తే ఇచ్చి వీళ్ళు ఈ వైశేషికులు పత్తే సృష్టికి పూర్వము ఒకే శక్తి గలదు ఏకమేవ అద్వితీయం రెండవది లేదు అని సృష్టికి పూర్వం రెండు ఉన్నారు ఏదారులు ఈశ్వరుడు వేరు పరమాణువుని వేరు ఆ పరమాణువుని ఇటువంటి స్థితి జగత్తుని చేశారు జగత్తు చేసిన తర్వాతే జగత్తు సత్ అయింది అంతకుముందు జగత్ అసత్ ఇదంతా కూడా గడబడ వ్యవహారం ఇదంతా కూడా ఈ కులాలు చూసి చెప్పే మాట కేవలం కులాలుడికి పరిమితం చేసి మీరు వేదాంతాన్ని చెప్పేస్తే అలాగే ఉంటుంది సో ఇది అంగీకారం కాదు తస్మాత్ వైశేషిక పరికల్పితాత్ సత అన్యత్ కారణమిదం సత్ ృదాది దృష్టాంతేభ్య కాబట్టి వైశేషికులు చెప్పేటువంటి సత్ అన్నింటిలోనూ సత్ అనేటువంటి లక్షణము అనువృత్తమవుతుందంటాడు గుణం వేరంటాడు ద్రవ్యం వేరంటాడు కర్మ వేరంటాడు అంతా వేరు వేరు ఆ వేరైనే దాన్ని అన్నింటినీ మళ్ళీ కలిపేది సత్ అనేది ఒకటి వాళ్ళు కల్పించినటువంటి ఈ సత్ అది వేరు అది కావ్యకాలమునందుండే సత్ జగత్తు సృష్టించిన తర్వాత వచ్చిన సత్తు ఇక్కడ చెప్తున్న సత్ ఇది అన్యత్ కారణమిదం సత్ ఇది కారణరూపమైన సత్తు ఈ సత్తు దీన్నే మృదాటి దృష్టాంతే ధ్య మృత్ మృత్తు లోహము తర్వాత ఇంకొకటి కూడా మూడు దృష్టాంతాలతో చెప్పినటువంటి సత్ సత్యం లోహమిచ్చేద సత్యం ఆ నఖనికృంతనమిచ్చేద సత్యం అది లోహానికి దృష్టాంతం కాబట్టి ఇలాంటి దృష్టాంతాలు మూడు చెప్పారా ఈ మూడు దృష్టాంతాల్లోనూ సృష్టికి పూర్వము ఉన్న కాలము నందు అంటే సృష్టి అయిన తర్వాత ఉన్న సత్తు గురించి కాదు చెప్తారు కాబట్టి ఈ వైశేషికుడు చెప్పినటువంటి సత్తు ఈ ఉపనిషత్ ప్రతిపాద్యమైన సత్తు కాదు ఇంకా సత్ సత్ అన్నారు కాబట్టి అది ఒకటే అది భ్రమపడరాదు అలా భ్రమపడేవాడు విద్వత్ వాళ్ళు పండితులు కాని వాళ్ళు చదువుకోని వాళ్ళు ఏవేవో భ్రమపడుతూ ఉంటారు అది ఇది ఒకటైన అలా భ్రమపడడం అది లోతైన అధ్యయనం లేకపోతే అలా జరుగుతుంది ఎవరికైనా కలగచ్చా భ్రమ ఎక్కొచ్చి మనకు లోతైన అధ్యయనం లేదు మనకి భ్రమ కలిగింది అని అంగీకరించే విశాల హృదయం ఉండాలి అప్పుడు వారు కొత్త కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు మనం ఏ కాలంలో జీవిస్తున్నాము అంటే గాఢశీలత లేదు గాఢంగా అధ్యయనం చేసి బాగా మనం తెలుసుకోవాలి అని ఒక నెంబర్ వన్ నెంబర్ టూ మనము గాఢంగా తెలుసుకున్న సంగతిని మనం జిజ్ఞాసులకి అందజేయాలి నిష్ నిష్కారణంగా ఏ ప్రయోజనాన్ని ఫలాన్ని అపేక్షించకుండా మనకి తెలుసున్న సంగతి కేవలము ప్రేమ భావంతో జిజ్ఞాసులకి అందజేయాలి ఈ లక్షణం లేదు ఈ రెండు లక్షణాలు లేవు వాడికి ఎంతసేపు ఏమిటంటే తను చదువుకోకుండా లోకం మీద పడిపోయి గాడ్ మ్యాన్ అయిపోయి లోకం మీద పడిపోవాలి నెంబర్ వాళ్ళకి మనం ఏమి ఇచ్చామనేది పాయింట్ కాదు వాళ్ళ దగ్గర మనం ఏం వసూలు చేసామన్నదే పాయింట్ ఇలా తయారయ్యారు ఈ గాడ్ మ్యాన్ పేరెట్టి మొత్తం సమాజాన్ని అంతా కూడా అతలాపుతలం చేసేస్తాం చాలా కన్ఫ్యూషన్ స్టేట్లో పారేశారు అంతేకానే ఈ క్రిస్టియన్ మిషనరీస్ యొక్క వాళ్ళ వాళ్ళు మౌంట్ చేసేటువంటి ఎగ్రెషన్ ఏదైతే ఉందో దాన్ని తట్టుకునేటువంటి ఆ మనోబలం ఆ అంత అంతరమైన శక్తి సమాజానికి లేకుండా నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది ఎందుకంటే వీడు ఎంతసేపు సమాజంలో ఇన్స్పైర్ చేసే మాట ఏది చెప్పడం ఏమిటి ఇన్స్పైర్ చేస్తాడు వీడు ఇన్స్పైర్ చేసేది ఏముంది ఏ ఒక్క అంశం చూపించండి నాకు ఇన్స్పైర్ చేసేది నువ్వు ఈ పూజ చేస్తే ఆ లాభం వస్తుందంటాడు ఈ అక్కడ డబ్బు వస్తుందంటాడు లేకపోతే నువ్వు హోమం చేస్తే నీకు ప్రమోషన్ వస్తుందంటాడు ఈ ఎంతసేపు కామన్లని ఉంది కానీ ది సబ్లైమ్ క్యారెక్టర్ ఆఫ్ ది పర్సన్ అని పైకి తీసుకొచ్చేటువంటి ఒక్క మాట లేదు దాంతో ఏమైపోతుంది సమాజం నిర్వీర్యమైపోతుంది సమాజంలో ఒక బాహ్యము నుంచి వచ్చేటువంటి అగ్రెషన్ తట్టుకునేటువంటి సామర్థ్యం లేకుండా అయిపోతుంది దాంతో కడుబులు అయిపోతుంది సొసైటీ అంతేతనే వీడు నీళ్ళు కొబ్బరి నూనె నువ్వు రాసుకో పేరు పెట్టి కొబ్బరి నూనె నీకు మోకాలు నొక్కు తగ్గుతుంది అని అనేసి మతం మార్చేస్తున్నారు ఆ దర్జిషన్ మీద మార్చేస్తుంది ఎందుకంటే వీడికి ఇది నా ధర్మము ఇది స్వధర్మము దీన్ని నిష్కామంగా దీన్ని మనం ఆచరించాలి ఏమి లేదు నథింగ్ చేస్తే కొబ్బరి నూనె పెట్టి తాడేపల్లి గూడిన దగ్గర కొబ్బరి నూనె ఇచ్చి కన్వర్ట్ చేస్తారు అసలు అన్నిటికీ కొబ్బరి నూనె ఆస్మాకి కొబ్బరి నూనె మోతానపుకి కొబ్బరి నూనె క్యాన్సర్కి కొబ్బరి నూనె కడుపుల ఈ కొబ్బరి నూనె తీసుకుందుకు ట్రైన్ ఒకటి ఆ తణుకు మీదుగా వెళ్తుంది ఆ ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ ఆ ట్రైన్లో మీకు అడుగు పెట్టడానికి హోపం లేదు అంతమంది జనం వీళ్ళందరూ వెళ్ళి ఆ యేసుక్రీస్తు పేరు యేసుక్రీస్తు మంచివాడు నాకు క్రైస్తు మీద వ్యతిరేకం కాదు సో ఆ కొబ్బరి నుండి తెచ్చుకొస్తాం మీరు క్రైస్తుని పూజించండి యహోవా అండ్ మీకు జయము కలు క్రైస్తుకి జయం కలుగు కాక హోసన్న అంటే క్రైస్తు జరూసలంకు వచ్చినప్పుడు హోసన్నా హోసన్నా అంటూ తీసుకొస్తాను జై జయ అంటూ తీసుకొచ్చినట్లు హోసన్నా ఇలాంటివి నాలుగు పదాలు చెప్పి ఈ గొప్ప ముందు ఇవ్వటం మీకు తగ్గిపోతుంది ఏముందండి ఫెయిట్ హీలింగ్ అన్ని మోస్ట్ ఆఫ్ ది హీలింగ్ అంతా ఫెయిట్ మీదే నడుస్తుంది అలోపతి మెడిసినే ఫెయిట్ మీద నడుస్తున్నప్పుడు మీకు దీంట్లో సమస్య ఉంది అలోపతిక్ మెడిసినే ప్లసీబోకిను ఎఫెక్టివ్ మెడిసిన్ కి డిఫరెన్స్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ప్రసీబో వాళ్ళకి 30% పర్సెంట్ తగ్గితే ఈ డ్రగ్ వల్ల ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గుతుంది చాలు ట్వంటీ పర్సెంట్ బెటర్ దాన్ ప్లసీబో అని ప్రూవ్ చేస్తే మీకు డ్రగ్కి పర్మిషన్ ఇచ్చేస్తాను ఏ ఫైట్ హీంగ్ ఫైట్ లేకపోతే ఇది తగ్గదు అటువంటిప్పుడు కొబ్బరి నూనె మర్దనా చేసుకుంటే కొబ్బరి నూనె మర్దనా చేసుకుంటే తాత్కాలికమైన ఉపశాంతి అన్ని రోగాలకి కలుగుతుంది అది యూనివర్సల్ ప్రిన్సిపల్ ఏ రోగమైనా సరే ఆత్మా ఉందనుకోండి కొంచెం కొబ్బరి నూనె ఎవరైనా మర్దనా చేశారనుకోండి ఆ మాయానికి దాన్ని కొంచెం ఫైట్ జోడించారనుకోండి ఇంకొంతరం చేసి వస్తుంది అయిపోయింది అంటే వీళ్ళందరూ కనవర్ట్ అయిపోతారు ఎందుకంటే ఆ మోరల్ ఫైబర్ ఎక్కడుంది మోరల్ ఫైబర్ వీక్ అయిపోయింది చూడండి నిష్కామంగా ఈశ్వరుని ఆరాధించే లక్షణం మీరు ఉందనుకోండి ఎవడో కనవర్తు వెరీ ఇంట్రెస్టింగ్ సోషల్ అబ్జర్వేషన్ డోంట్ మైండ్ ప్లీజ్ డోంట్ ప్లీజ్ వేర్ విత్ ప్లీజ్ చెప్పి పాఠం కోసమైనా ఈ ఇలాంటిది కొంత వేర్ చేయాల్సి ఉంటుంది తర్వాత స్మిన్ రాగోత్పత్తే వస్తునిరూపణే ఏకే వైనాశిక ఆహు వస్తు నిరూపంత రెండో వాక్యంలోకి వచ్చాం ఇప్పుడు ఏకమైన వాక్యతీయం అయిపోయింది కదండి మంత్రంలో ఏముంది తద్ధైక ఆహు అని తత్ అంటే తస్మిన్ చెప్పమే ఏకవచనం ఆ శంకరంలో త్రా అని ఆ విషయంలో ఏ విషయంలో సృష్టికి పూర్వము ఏది ఉండను జగత్తు ఇప్పుడు ఉన్నదిగో ఉన్నది ఇది అందరికీ కనపడుతున్నానండి దీని గురించి కొద్దంసే జగలట్లేదు పూర్వం ఏముందన్నదో జగలస్మిన్ విషయ ప్రాగుత్పత్తే ఉన్నదా అదే అంటున్నారు ఆయన ఏ తస్మిన్ ప్రాగుత్పత్తే వస్తు నిరూపణే అని అర్థం తన దాన్ని ఉత్పత్తికి పూర్వం ఉన్న వస్తువు రియాలిటీ ఏమిటి నిరూపిస్తున్నాం మనం ఈ నిరూపించే విషయంలో తే ఏకే ఆహు ఏకే అంటే కొందరు ఆహు చెప్పిరి ఎవరు కొందరు వీళ్ళకి వైనాశికులు అని పేరు వైనాశికాహని పేరు ఇంతకుముందు వైశేషికాహారు కదా వైనాశికాహని పేరు వీళ్ళకి వైనాశిక అని పేరు ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఏమంటారంటే సృష్టికి పూర్వము జగత్తు లేకుండాను అఫెక్ట్ సృష్టి అయిన తర్వాత ఉంది అంటారు వీళ్ళకి ఎవరు వైశేషికులు ఈ వైనాశికులు ఏమంటారంటే సృష్టికి పూర్వం అసత్తే సృష్టి తర్వాత కూడా అసత్తే అని అంటారు అంటే శూన్యవాదులు అని అర్థం శూన్యం జగ పూర్వము హులక్కి తర్వాత హులక్కి ఈ శూన్యవాదం వీళ్ళకి వైనాశికులు అని పేరు కాబట్టి ముందు అసత్తే తరువాత అసత్తే అన్నవాళ్ళు వైనాశికులైతే ముందు అసత్తే కానీ తరువాత సత్ అన్నవాళ్ళు ఏమవుతారు అర్ధవైనాశికులు అవుతారు ఏమనండ నేను ఇక్కడ రాసుకున్నా అర్ధవైనాశికాహం పాఠం పోకుండా మా నాన్నగారు ఉన్నారు అర్ధవైనాశిక వీళ్ళు వైశేషికులు ఉన్నారు వీళ్ళు అర్ధవైనాశికులు రా వీళ్ళు తర్వాత పూర్ణ వైనాశికులు తర్వాత వస్తారు అలా ఇలా లో నేను నోట్ చేసుకున్నాను అర్ధవైనాశికులు వైశేషికులు అర్ధవైనాశికులు ఫిఫ్టీ వీళ్ళు పూర్ణ వైనాశికులు వీళ్ళు ఏమంటారంటే పూర్వము అసత్యం ఆహు వాళ్ళు ఎప్పుడున్నారు ఈ మాట వస్తు నిరూపయంత రియాలిటీని చర్చ చేసిన సందర్భంలోనే వాళ్ళు ఏమన్నారు వాళ్ళు వస్తువును ఎలా నిరూపణ చేస్తారంటే అందాము వస్తు నిరూపయంత అసతే సగభావమాత్రం ప్రాత్పత్తే ఇరంజత్ ఏకమేవా అగ్రే అద్వితీయమాసీది వాళ్ళు కూడా వస్తువును నిరూపించే ప్రయత్నం సత్యమేది అని నిరూపించే ప్రయత్నం ఈ ప్రయత్నము సంసారి చేయడం ఇప్పుడు అర్థకామ పరాయణుడు భోగపరాయణుడు జగత్తు సత్యమా పక్కకు ముందు సత్యమా సత్యమా రెండూ సత్యాల లేక రెండు మిథ్య ఈ చర్చలు వాడికి ఉండవు కాముబోతికి ఇవన్నీ ఎందుకంటే తాగుపోతే ఆ తాగుడికి కావాల్సిన డబ్బులు ఎక్కడ కొట్టుకుంటాడో ఆ బారు పోతాడు తాగుతూ పెట్టుకుంటారు భోగపరాయణులు వాళ్ళకి ఏమే మాంసలో అక్కర్లేదు ఏ చర్చనో అక్కర్లేదు వాళ్ళు చాలా నిర్లిప్తంగా ఉంటారు ఇలాంటి గోల ఏమీ పెట్టుకోడుకుంటున్నారు వాళ్ళు డబ్బు వసూలు చేసుకుంటారు ఎక్కడైనా పరచు కొట్టేస్తారు ఏదో చేస్తారు వర్గం ఏదైనా చేస్తారు ఆ డబ్బు కోసం ఆ డబ్బు తీసుకుని వాటికి చేతికిచ్చి ఆ మందు కొనుక్కొని తాగేస్తారు భోగ పరాయణులు ఉంటారు ఆ భోగమే కాదు సకల భోగాలు అంటే భోజన ప్రియునికి ఇవైతేనే అసలు అయితేనే దాన్ని ఉంటాయి భోజనం ప్రమాదం సో అంతా భోజనప్రియా భోగ భోగపరాయణ కానీ మరి బౌద్ధులు ఎలా కాదు వైనాశికులు శూన్యవాదులు భోగపరాయణలు కాదుగా ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారు అనుకోండి వాళ్ళు భోగపరాయణలు కాదు వాళ్ళ అడవిలోనూ అక్కడ అక్కడ కొన్ని నా కష్టాలు పడుతూ ఉంటారు భోగపరాయణలు కాదు కానీ వైనాశిక అంటే ఏదీ లేదనే ఒక సిద్ధాంతాన్ని పట్టుకుని ఒక ఐడియాలు పట్టుకొని అలా గలిగలు లాడుతూ ఉంటారు ఈ తెలంగాణ వాదులు ఉన్నారు వీళ్ళు భోగపడాయనలు కూడా వీళ్ళు వీళ్ళు కేవలం ఐడియాలజీకి పొందపడ్డ వాళ్ళు కూడా కాదు భోగాలను భవిస్తున్నారు ఢిల్లీలో కూర్చొని ఎప్పటికప్పుడు ఇవ్వచ్చేస్తుంది చెప్తున్నారు అలా అబద్ధం చెప్పడానికి అలా నోరేలా వస్తుంది నాకు అనిపించేది కానీ నేను నేర్చుకున్నాను వీళ్ళకి తెలిసింది నేర్చుకోవడం వీళ్ళ లక్షణం చూసిన తర్వాత అర్థమైంది వీళ్ళు అబద్ధం చెప్పడానికి తగు తగుదురు నరేంద్ర అడిగారు తెలంగాణ వచ్చేస్తున్నా అటు సెకండ్ ఎస్ఆర్సీ ఏంటో ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిపిఎం వాళ్ళు అసలు మేజర్ వాళ్ళు మేజర్ ఆ రెండు పార్టీలు మాకేం సంబంధం లేదని చెప్పారు నేను అపోజిషన్ పార్టీ బిజెపి వాళ్ళు ఏమో ఇన్వాల్వ్ చెప్పారు వాళ్ళు ఏదో కోడ మీరు పెద్ద వాళ్ళు చెప్పారు ఇచ్చి కాకుండా అడుగు కాకుండా తరారు అడకుండాకుండా ఏదో చెప్పారు ఎక్కడ మాత్రం వాళ్ళు వాళ్ళు లేదు చూద్దామన్నారు వీళ్ళు ఐదుగురు ఎంపీలు వీరేమో వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది వారిని నరేంద్రని అడిగారు ఆ నరేంద్ర అడిగితే వాడు చెప్పాడు ఇంతకుముందు నేను హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని వాడిని ఇప్పుడు వెయ్యి పర్సెంట్ వస్తుంది వాడిని ఏం చేస్తారు వాడిని క్యాపబుల్ ఆఫ్ ఎనీ బ్లస్ ఈజ్ కేపబుల్ ఆఫ్ దట్ అంటే ఆ ఫైదర్ అలాగే వాడి నిర్మాణం అలా ఉందంటే ఈజ్ కేపబుల్ ఆఫ్ ఎనీ బ్లస్ థౌజండ్ వస్తుంది హీ సేమ్ దా ఇప్పుడు టుడే హీ సేమ్ దాట్ ఎనీవే సో ఈ వైనా కాబట్టి ఈ మీమాంస కారణ మీమాంస చేసి వాళ్ళకి వైరాగ్యం ఉన్నవాళ్ళు చేస్తారు మీమాంస భోగపరాయణలు ఏం చేస్తారన్నది అర్థటాపరాయణలు ఏమీమాంస చేయరు సో ఈ వైనాశికులు ఉన్నారే వాళ్ళు కూడా చాలా కమిషన్ ఫెలోవర్స్ సో వాళ్ళ ఐడియాస్ అవి హానికారకములు హాని చేస్తాయి అంతేకాని శంకరులు వైనాశికుల యొక్క భావజాలాన్ని ఖండిస్తారు వాళ్ళ భావాన్ని శృద్ధి అంటే ఉపనిషత్కాలము అనే దాన్ని ఒక దాన్ని మీరు అంగీకరిస్తే స్వామి రంగనాథనంద చెప్పినట్టుగా ఉపనిషత్ కాలము అనేదాన్ని ఒక హిస్టారీక్ సన్స్ లో మీరు అంగీకరిస్తే అప్పటికే శూన్యవాదము యొక్క బీజములు ఉపనిషత్తుల్లో ఉన్నాయి శూన్యవాదులు తర్వాత వచ్చారు బౌద్ధు బుద్ధుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉపనిషత్తుల్లో ఉన్న బీజాలు కొన్ని అంతకుముందు బీజావస్థలో ఉన్నవి బుద్ధుని కాలంలో కొంత అంకురాలు వచ్చి ఎందుకంటే బుద్ధుడు చేసినటువంటి ఒక సామాజిక విప్లవం ఏదైతే ఉందో అది ఈ కట్టర్ కర్మకాండకు విరుద్ధంగా చేశాడే తీవ్రమైన కర్మకాండ చాలా విస్తారమైనటువంటి హింసతో కూడిన కర్మకాండ ఆ స్థితిని బుద్ధుడు శుభరాము ఖండించాడు దాంతో ఆ వైదిక బీజాల్లో కొంత వీక్నెస్ వచ్చింది బుద్ధిని కారణంగా బుద్ధుని తర్వాతి కాలంలో బుద్ధిని పర్సనల్ రీజన్లో రాలేదు తర్వాతి వాళ్ల కారణంగా ఆ టైంలో ఉపనిషత్తుల్లో అక్కడక్కడ పూర్వపక్ష రూపంగా ప్రస్తావించబడినటువంటి శూన్యవాద బీజములు అవి అనుకురించి అవే ఒక ఎస్టాబ్లిష్ శూన్యవాదంగా రూపుదిద్దుకున్నాయి అదనమాట దాని లక్షణం అదే ఎప్పుడో తెలంగాణ అన్నాడు మాట నేను ఇది ఈ వేళ ఈ తెలంగాణ మాట ఎవడన్నాడా ఈఎస్ వాళ్ళు అవ్వలేదు వెంకటస్వామి అవ్వలేదు దాన్ని చెన్నారెడ్డి అన్నాడని అనాలి నేను అనుకున్నాను చెన్నారెడ్డి కూడా అది వాడి ఓన్ ఆయన యొక్క సొంత ఇన్వెన్షన్ అని నేను అనుకోను అంతకుముందు ఎవరో అనుకుంటాడు నిజాం టైంలో ఏదో ఏదో దానికి ఏదో ఉండే ఈ పర్టికులర్ ఏరియా ఆ నిజాం కొంతకాలం దీన్ని రూల్ చేయడం ఇంకా భారతదేశం స్వార్తం వచ్చిన కొన్ని మాసాల వరకు కూడా ఈ భాగము భారత భారతంలో కలవకపోవటం సో ఇలాగంటే అనేక హిస్టారిక ఇక్కడ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ కొంచెం బలంగా రావటం వాట్ ఎవర్ ఈ హిస్టారిక్ రీజన్స్ తోటి సంహౌ దిస్ రిమైండర్ అనింటిగ్రేటెడ్ ఇన్ ఏ ఇన్ ది స్టేట్ ఆంధ్ర స్టేట్ అంతేతనే ఆంధ్రా స్టేట్ లో ఒకప్పుడు వీరు సర్కార్స్ లోనో రాయలసీమలోనూ ప్రొహిబిషన్ ఉండేది రా ఇక్కడ ప్రొహిబిషన్ ఉండేది కదా అప్పుడు అమలాపురం నుంచి వాళ్ళందరూ కూడా బస్సులు రైలు ఎక్కి ఇక్కడికి వచ్చి కూర్చుంటూ అవుతూ ఉండే ఎక్కడికి ఆయన ఫలాయన అయ్యప్పగారు ఎక్కడికి వెళ్ళారండి అంటే ఆయన హైదరాబాద్ వెళ్ళాలండి వారం రోజులు ఉంద వస్తాను ఎందుకంటే ఈ కష్టం కాదు హైదరాబాద్ ఎందుకంటే ఇప్పుడే పంటలో అండి కొబ్బరికాయలు అమ్మకం ఏంటి కదా డబ్బులు కొత్త ఖర్చు డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి హైదరాబాద్ ఏది అవలాపురం వెళ్ళొచ్చు కదా అవలాపురంలో ఏముందండి సోడా ఉచి సోడా సోడా ఇప్పుడు ద్రవము ఉపద్రవము ద్రవానికి ఉపద్రవము సోడా ఉప ఉపాద్రహాలు ఎయిదు కాదు కదా ఉపద్రవం ఉంది కానీ ఇక్కడ ద్రవం లేదు అందుకోసం ఒక హైదరాబాద్ పోయారు సో ఇక్కడ ప్రజల ఉండేది కాదు సో ఈ విధంగా ఈ బీజాలు ఉన్నాయి అవి చెన్నారెడ్డి అదేదో కొంతకాలం నడిపింది ఆయన దాన్ని విలువ చేసాడు ముల్కి నాన్ ముల్కి లాదివ సో ఈ ఈ బీజాలనే వీళ్ళు మళ్లీ కట్టి తీసుకొచ్చినట్టుగా అదేవిధంగా ఉపనిషత్తులలో శూన్యవాద బీజాలు ఉన్నాయి ఇదే అదే ఆహు కొంతమంది అన్నారు దాని అసలేవ ఇద ముగ్ర ఆహు సత్తు లేదేమీ లేదు పోవాయా అసత్తే అసలు శూన్యమే శూన్యం నుంచే పుట్టింది శూన్యంలోనే విలీనం అయిపోతుంది అయితే ఇప్పుడు సత్వం ఏమిటంటే శూన్యమే మరి ఏకమేవ అద్వితీయం సూర్యానికి రక్షణ శూన్యం తప్ప ఇంకేం శూన్యమే ఉంది శూన్యం తప్ప రెండోది లేదు పోవట్లేదండి ఏకమేవ అద్వితీయం అయితే మరి ఈ జగత్తు ఈ ఉంది ఉందన్న జగత్తంతా తస్మాత్ అసఠ అశూన్యం నుంచి ఈ జగత్ సత్ ఉంది అన్నట్టుగా కనపడేటువంటి జగత్తు పుట్టింది దేవుడు లేదు దెయ్యం లేదు పరమాణువు లేదు ఏహే శూన్యమే అని ఒక శూన్యవాదాన్ని మన శక్తులు ప్రతిపాదించారు ప్రతిపాదించి ఈ శూన్యవాదం బుధవారం క్లాసులో చూసి దీన్ని ఖండనాది ముందుకు తీసుకెళ్తాం పూర్ణశూర్ణమాదాయపూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుజ్యో నమ హరి శ్రీకృష్ణార్థనమస్త